సంకీర్తన రెండు వందల అరవై ఏడు మంధరధర మధుసూదన నంద గోపనందనా నరసింహ గోవిందవనీతానంద హరిముకుందయన అరవింద కరివరద గరుడగమన రూపా గురుచాప యదు కులదీపా భయహర పరిపూర్ణామృత భవన పాలన రపాలన భువన భూషణ పరపురుషపురాతన నవ భోగ కరుణాయోగా పంకజాసననుత భవ్య నిర్మల పాద పంకజ పరమ పరాత్పర వేంకటశలనివేశ శుభంకరా క్షేమంకరా